ఏటి విచారము ఎక్కడి ఆచారము మాటున జీవుడింతేసి మాయల బొరలును పరగ నూరేండ్ల బ్రతుకునకేగా ధరనన్నియునుగూర్చి దాచుకొనేది పొరసి నానా సుఖభోగాలు చింతించుగాని పరమునకి పాటి ప్రయాసడడు కడుపునించుకొరకు కామసుఖమునకేగా చెడని ఉద్యోగాలు చేయగోరును మిడిసి లోకములెల్ల మెప్పించ నడచుగాని చిడుముడి హరి మెప్పించేనలేడు సారె సారె చచ్చి చచ్చి జననము నొందేదెల్లా ఊరగల కర్మము లొగిసేయుట మేరలేక నరులను మెచ్చుగొలుచుగాని కూరిమి శ్రీ వెంకటేషు కొలువగలేడు